బ్రహ్మానందరమసుఖదం కేలం జ్ఞానమోక్తి ద్వంద్వా గగనసదృశం మలమం సర్వీ సాక్షిభూత భావాదీతం త్రిగుణరహిం సద్గురు నమా మో బ్రహ్మాదిో బ్రహ్మవిద్యా సాంప్రదాక కతృభ్యో వంశిభ్యో మహాభ్యో నమోరుభ్య ోపప్లవర ప్రజ బ్రహ్మస్ అహం పదార్థర సదాశివస ధ్యభాస్మార్యపర్యం వందేగర పరా హరి ఓ శ్రీగరుభ్యో నమ సాయిం గురుగారు చదువుతున్నామండి కంటిన్యూ చేశ్రిత స్వకీయా వర్త సూర్యాలోకం యథా జనా కర్మ ఉనికి అంశాన్ని ఆధారం చేసుకుని ఉన్నది అయినా ప్రజలందరూ దేహేంద్రియ మనోబుద్ధులే స్వచైతన్యంతో తమ ప్రయోజనములను సిద్ధింపచేసుకుంటున్నవని అనుకుంటారు తర్వాటిది నేను ఇది విస్తారంగా చర్చించాం కదా అవును తమ ప్రయోజనములన్నీ బయట విషయములలోనే విషయములతోనే అనే విషయ దృష్టి కలవాడు కనుక వారి భావనల తీరు అట్లే ఉంటుంది బయట ప్రయోజనాల కోసమే నేను పుట్టాను అనుకున్నాడు మీరేం లేదు నా జన్మ కారణం పెంచమకారాలు నిషిద్ధపంచమకారాలు సిద్ధపంచమకారాలు అని రెండు ఉన్నాయి నిషిద్ధ పంచమకారాలు అంటే తప్పక వదుల దగ్గ వదల వదలవలసినవి సిద్ధపంచమకారాలు అంటే తప్పక పొందవలసినవి ఏమిటయ్యా అంటే నిషిద్ధపంచమకారాలు ఏమిటి మదిర మాంసము మత్స్యము ముద్ర మైథురము ఇవి నిషిద్ధపంచాలు మానవులు ఎప్పటికైనా సరే వీటిలో నుంచి బయటపడాలి సరే పొందదగిన పంచమాకారాలు ఉన్నాయి అవి ఏమిటవి జాగ్రత్తగా గమనిస్తే మంత్రం అంటే మంత్రోపదేశం పొందాలి మననం మననం చేయాలి తదుపరి ఏం చేయాలి ముముక్షత్వాన్ని సంపాదించాలి ముముక్షత్వం తర్వాత ముక్తి మోక్షం ఈ ఐదు పొందవలసినటువంటివి అన్నమాట మంత్రోపదేశం మననం మోక్షత్వం ముక్తి మోక్షం ఈ ఐదు సిద్ధపంచమకారాలు తప్పక ఈ ప్రయోజనాలలో ఉన్న భేదాన్ని గుర్తించాలన్నమాట ఈ సిద్ధ ఈ సిద్ధపంచమకారాలను పొందాలన్నా ఆధారం ఆత్మే ఆ నిషిద్ధపంచారాలను అనుసరి అనుసరిస్తూ కానీ నిషిద్ధమైనటువంటి వాటి జోలికి మానవుడు అభ్యాసంలో వెళ్ళ వెళ్ళినప్పుడు ఏమవుతున్నాడట అంటే ఈ ఆధారముగా ఉన్న స్వరూప జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని గుర్తించలేకపోతున్నాడు గుర్తించలేక కర్మ కర్మ ప్రయోజనం వరకు మాత్రమే తాదాత్మ్యత చెంది అదే నేను అనుకుంటున్నాను ఇది భ్రాంతి చదవ సాధకునికి కావలసినది అనుకోనుట కాదు సత్యం